తిరుమల లీలామతం ముప్పై మూడవ అధ్యాయం భక్తుడితో శ్రీనివాసుడు యుద్ధం అలా అగస్్యుని ఉన్నప్పుడే శ్రీనివాసునికి నారాయణపురం నుండి కబురు వస్తుంది ఆకాశరాజుకు ఆరోగ్యం క్షీణించిందని మరణశీయపై ఉన్నాడని వెంటనే పద్మావతి దేవితో సహా రమ్మని వర్తమానం వెంటనే పద్మావతి సమేతుడిగా బయలుదేరి నారాయణపురం చేరిన శ్రీనివాసుని ఆకాశరాజుని చివరిసారిగా చూసి నమస్కరించి పరమపదానికి చేరుకుంటాడు ప్రాణం విడిచే ముందు తన తమ్ముడు తొండమాను తన కుమారుడు వసుదను కాపాడమని చివరి కోరిక కోరతాడు ఆకాశరాజు వసుదేవుడు సక్రమంగా పితృకర్మలు చేస్తాడు వశిష్ట అగస్యాది మహర్షులు శ్రాద్ధ భక్తలుగా వ్యవహరించారు తర్వాత శ్రీనివాసుడు పద్మావతి ఉకుళమాలిక అగస్్యులు తిరిగి ఆశ్రమానికి వస్తారు ఆకాశరాజు మరణం తర్వాత రాజ్యం ఎవరికి చెందాలన్న ప్రశ్న వస్తుంది పెద్దవాడు మరణిస్తే తర్వాత తమ్ముడికి చెందాలి కనుక నాకే చెందాలని తొండమానుడు వాదిస్తాడు నా తండ్రి ఆకాశరాజు శౌర్య పరాక్రమాలతో జయంతి సంపాదించిన రాజ్యం వారసుడైన నాకే చెందాలని బుసుదాసుడు వాదిస్తాడు ఇద్దరు వివాదంలో పడతారు ఇద్దరు రాజ్యం కోసం యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడతారు యుద్ధంలో ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం అని ఒక ఒప్పందానికి వచ్చి ఇద్దరు యుద్ధానికి సన్నాహాలు చేయడం మొదలు బంధుమిత్రుల సహాయంతో సైన్యం సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు నారాయణపురానికి దక్షిణ దిక్కున యుద్ధ రంగం అని కూడా నిర్ణయం సహాయం అర్థించడానికి ఇద్దరు శ్రీనివాసుని దగ్గరకు వస్తారు యుద్ధంలో తమకే సహాయం చేయమని ఇద్దరూ ప్రార్థిస్తారు నేను ఒంటరి ఎవరికి సహాయం చేయగలను అని సందిగ్ధంలో ఉండి శ్రీనివాసుడు అభ్యంతర మందిరానికి వెళ్లి పద్మావతి దేవిని నీ సోదరుడికి నీ పినతండికి మంచి తగాదా ఇది సందిగ్ధ పరిస్థితి ఎవరికి సహాయం చేయడం ఉచితమో ఆలోచించి చెప్పు నేను ఒంటరి వాడిని ఇద్దరికీ సహాయం చేయలేను కదా అంటాడు ఆలోచించి పద్మావతి దేవి ఇలా చెప్తుంది ఇద్దరిలో చిన్నవాడు తల్లిదండ్రులు లేనివాడు దుర్బలుడు అయినా వసుదానుకే సహాయం చేయడం ఉచితం తినతండ్రి ఇంకొకరి సహాయం లేకనే తనకు తాను రక్షించుకునే శక్తి అని ఆమె మాటలు ఉచితమని శ్రీనివాసుడు కూడా తలచి వసుదానుకే సహాయం చేయడాన్ని నిర్ణయించిన తొండమానుడు తనకు భక్తుడు కనుక తన ప్రత్యక్ష సహాయానికి ప్రత్యామ్నాయంగా తన శంఖ చక్రాలను తొండమానునికి ఇస్తాడు తాను వసుదానుని వెంట యుద్ధానికి వెళ్తాడు యుద్ధం భయంకరంగా జరిగింది శ్రీనివాసుడు తన వాడి బాణాలతో తొండమానుని రథాన్ని గుర్రాలను నాశనం చేస్తాడు జరుగుతున్న తన సైన్య నాశనాన్ని చూసి సహించలేక తొండమానుడు శ్రీనివాసుడిచ్చిన ఒక చక్రాయుధాన్ని వసుధానునిపై ప్రయోగిస్తాడు వసుధానుని రక్షించాలని శ్రీనివాసుడు ఆ చక్రానికి అడ్డం వెళతాడు చక్రం శ్రీనివాసుని భుజానికి తగిలిందట దెబ్బకు తాళలేక శ్రీనివాసుడు నేలపై పడి పై నుంచి ఈ వింత యుద్ధం చూస్తున్న దేవతలు భగవంతుడు మూర్చిపోవడం చూసి ఆశ్చర్యపోతారు శ్రీనివాసుడి పరిస్థితి చూసి కొంతసేపు ఇరు వర్గాల వారు యుద్ధం ఆతి శ్రీనివాసుడి పరిచర్యలలో పడతారు చారుల ద్వారా విషయం తెలిసిన పద్మావతి దేవి అగస్యమునితో సహా యుద్ధ వచ్చి శ్రీనివాసుని ముఖంపై నీరు చల్లి ఉపచారం చేసి స్పృహ చేస్తుంది అలా తెలియవచ్చిన శ్రీనివాసుడు పద్మావతిని చూసి యుద్ధరంగానికి నీవెందుకు వచ్చావు ఈ ఘోర రణరంగంలో ఆడవారికి ఏం పని అని కోపం తెచ్చుకుంటే అగస్ట్యుడు సమాధానపరుస్తాడు ఇరు వర్గాల వారికి సంధి చేయడానికి పద్మావతి ఇక్కడికి వచ్చిందని అలా చేయడం ఉచితమని చెప్తాడు పద్మావతి శ్రీనివాసుని ప్రార్థిస్తుంది నీ భక్తులను రక్షించు ఈ యుద్ధం ఎవరికి శ్రేయస్కరం కాదు తొండమానుడు వసుధానుడు ఇద్దరూ రాజ్యమేళ వచ్చారు నీవే అనుగ్రహించి రాజ్య విభాగం చేసి ఇద్దరినీ ఒప్పించి యుద్ధం ఆపించాలి దానికి శ్రీనివాసుడు ఒప్పుకోలేదు యుద్ధం క్షేత్రధర్మం యుద్ధంలో తొండమానుని అతని కొడుకుని చంపి రాజ్యం బావమరిదికి వచ్చేట్లు చేస్తాను లేదా బావుమరిది కోసం చావడానికి కూడా సిద్ధం అని చాలా పట్టుదలతో ఉన్నట్లు పద్మావతికి చెప్తాడు పద్మావతి కిన్నురాలై అగస్సుని వేడుకుంటుంది స్వామి మీరైనా సరిజెప్పి శ్రీనివాసుని ఒప్పించండి అలా అగస్సుని ప్రార్థనతో శ్రీనివాసుడు శాంతపడి తొండమానుని వసుధానుని ఇద్దరిని పిలిపించి వారి అభిప్రాయం అడుగుతాడు ఇద్దరు శ్రీనివాసుని భక్తులు గనక నీ మాట మాకు శిరోధార్యం నీవు ఎలా చెప్తే అలాగే నడుచుకుంటాం అని సంధికి సమ్మతిస్తాను తర్వాత శ్రీనివాసుడు ధనాగారాన్ని సైన్యాన్ని రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించి తొండమ్మనాడు రాజధానిగా తొండమానునికి నారాయణపురం రాజధానిగా వసుధానునికి ఏర్పాటు చేస్తాడు ఇద్దరికీ పట్టాభిషేకాలు జయించి వారి వద్ద కొన్ని రోజులుండి తన స్వస్థానానికి పద్మావతితో వెళ్ళాడని పురాణం చెప్తుంది వసుధాననుడు తనకొచ్చిన రాజ్యభాగంలో పదహారవ వంతు అరణంగా తన అక్క పద్మావతికి ఇచ్చాడట ఇంకో పురాణంలో వారిద్దరిని శ్రీనివాసుడే ఇలా అడిగాడట మీతో మీ కొరకు యుద్ధం చేసే మరణింప సిద్ధపడిన నాకు రాజ్య భాగం ఇవ్వలేను మేము ఈ భాగముల్లో పదహారవ వంతు ఇవ్వవలను అని తనపై వస్త్రం పరిచి కోరాడట వారిద్దరూ శ్రీనివాసు ముప్పై గ్రామాలు ఇచ్చారట భగవంతుడు అలా ఎందుకు చేశాడు మొదటనే సంధి చేసి ఉండవచ్చు కదా చక్రం దెబ్బకు మూర్చిపోవటం అంతా లీల సాక్షాత్తు మోక్షాన్ని ఇవ్వగలిగిన పరమాత్మ ఎదురుగా ఉంటే వారు కోరుకున్నవి రాజ్యం కావాలని ఆ రాజ్యం కోసం యుద్ధంలో సాయం చేయమని వారిని మోహపరచడానికే ఈ సన్నివేశాలు మూర్ఛబోయి మానవ మాత్రుడని అందరికీ భ్రమ పెడతాడు చావులేని తాను చావడానికి సిద్ధం అని చెప్పి నమ్మిస్తాడు తొండమాను వసుధానుడు అంతటి వారికే మోహం కలుగుజేయగా మనమెంత జరిగిన దాని పర్యవసానం భక్తుడైన తొండమానుపై ఎటువంటి ప్రభావం చూపించిందో చూద్దాం